సంకీర్తన రెండు వందల ముప్పై రెండు అప్పటప్పటి వేలలో అన్ని వివేకించి తప్పకుండా దైవమునే తలసవోయి జీవుడా తచ్చినయా ఆహారము తరువాతనే నిద్ర వచ్చు సురతాంతమున వైరాగ్యము గచ్చుల కర్మాంతమున నవచ్చు నలపెల్లా మిచ్చుల సత్యము వుండు ధర్మము అప్పటపటి వేలలు అన్నియు వేకించి తప్పకుండా దైవమునేం తలసవోయి జీవుడా పసిడి వెచ్చించునాడే పట్టును లోభములెల్లా ముసలితనానవచ్చు విశువెల్లాను వెస సంసారపు వేళనే ఆశలు పుట్టు పొసగి ఇట్టే జ్ఞానము పొంతనుండు సుఖము అప్పటప్పటి వేలలు అన్ని వివేకించి తప్పకుండా దైవమునే తలసవోయి జీవుడా కోపముదేరిన మీద శాంతము భక్తి టి భక్తిగలిగితే మోక్షము ఏ పొద్దు శ్రీవేంకటేశునిడయక శరణంటే కాపాడి అతడే ఇచ్చు ఘన బ్రహ్మానందము అప్పటప్పటి వేలలు అన్ని వివేకించి తప్పకుండా దైవమునే తలసవోయి జీవుడా